కాబట్టి ధర్మశాస్త్రము స్వాతంత్రాన్ని ఇస్తుంది కాబట్టి మనము ఏ రీతిగా ప్రవర్తించాలా ధర్మశాస్త్రానికి తగినట్టుగా ప్రవర్తించాలా అని చెప్తున్నాడు అక్కడ పన్నెండవ వర్షంలో అదే రీతిగా మొదటే అధ్యాయము ఇరవై ఆరో వర్షాలు చూడండి ఎవడనన్ను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయం నువ్వు వాడనని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని యుదట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు పిల్లలను విదరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుచు అంతేనా ఇహలోక మాలినము తన కంటకుండా తను తాను కాపాడుకొనిటయే అంతేనా కానీ కాపాడుకొనిటయే అంటే ధర్మశాస్త్రము ఎంత సంపూర్తిగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఈ లోకంలో ఎట్టా జీవిస్తున్నావు ఈ ధర్మశాస్త్రం నేను ఏరీతిగా సంపూర్తి చేస్తుంది అంటే అది సంపూర్ణమైనది ధర్మశాస్త్రం అని చెప్తున్నాడు ఇరవై వచనంలో ధర్మశాస్త్రము సంపూర్ణమైనది అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఎనిమిదవ వచనం చూడండి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇది ధర్మశాస్త్రానికి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 రెండు కాండము ఉప ద్వితీయోపదేశం ఉపదేశం ద్వి ఉపదేశం రెండు విధాల ఉపదేశం ద్వితీయోపదేశం అంటే అది ద్వితీయ ద్వి ఉపదేశం అంటే రెండు విధాల ఉపదేశం మొదటిది మొదటి ఉపదేశం ఏంది మీరు పాపంలో ఉంటే మీకు శాపము తప్పదు పాపం వలన జీతము మరణం ద్వితోపదేశండము సగం భాగం దాంగుల్సి చెప్తారు పాపంలో ఉంటే మీరు సస్తరు శాశ్వతంగా నరకని పోతారు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 కాబట్టి పది ఆక్యం దానికి సంబంధించింది అదే చూస్తాం మనం అక్కడ చూడండి ఒకసారి నిర్వామకాండము ఇరవై అధ్యాయం చాలా సంవత్సరాల క్రితం మనం ధ్యానించం దాన్ని కదా నిర్గామాకాండము ఇరవైఅవ అధ్యాయము మీరు ఎక్కడన్నా రాసుకోండి వాటిని ఇరవై అధ్యాయము మొదటి వర్షంలో దేవుడు ఈ ఆగిలన్నీ వివరించి చెప్పను దేవుడు ఈ ఆగలన్నింటినీ వివరించి చెప్పారు ఎందుకు చెప్పిండు కొంతకాలం తర్వాత మర్చిపోండానా కాదు కదా యుగ సమాప్తిలో మర్చిపోండానా కాదు కదా అందుకే సీఎం లో నుంచి బయలుదేరిందని మనం ఆరంభించడం ఈరోజు వాక్యం అది అంత్య దినంలో అని చెప్పిండు కానీ ఇది ఆరంభ దినాలు కదా నిర్గమకాండం అంటే ఆరంభ దినాలు ఇస్వల్ ఫల జీవితాలలో కానీ అంత్య దినంలో అది బయలుదేరుతుందని చెప్పిండు చూడండి మర్చిపోయారు కాబట్టి మనుషులు దేవుడైన యోహోవాను నేనే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 ఏకమై ఉన్నామన్నారు కదా ప్రభు అన్నాడు ఈ వాక్యం చేసి శారీరకమైన ఇస్ల్పాల్ ఏమంటారు దశ ఇగో ఇక్కడ ఎందుకు చూసింద్రా యహో దేవుడు తప్ప వేరే దేవుడు లేడు క్రైస్తవులు మీరు పది ఆగ్లు ఉల్లంఘిస్తున్నారు అని వాళ్ళు చెప్తారు శారీరకమైన ఇసల్పాల్ నువ్వంట వాడే పిచ్చోడా నువ్వు శారీరకమైన అసలైన ఇస్తాయిలు నేనని నువ్వు చెప్తే నిన్ను సంపతరు వాళ్ళు నేను కోరుతారు జరుగుతుంది ఆ రీతిగానే ఇస్లాం దేశంలో క్రైస్తవులు ఎందుకు మరణిస్తున్నట్టే కారణం ఇదే విధానం నువ్వు విగ్రహానధికుడు అని వాని దృష్టిలో కాని నువ్వంటున్నావు నువ్వు ప్రభుత్వీకరించడం వల్ల నువ్వు విగ్రహానధికుడు అయినవు ఆత్మని ఎవరు స్వీకరించారో వాడే అంత్యక్రిస్తు అని యోహాను భక్తుడు చూపిస్తున్నాడు నువ్వు అని చూపిస్తున్నావు వాడు నిన్ను సంపుతాడు ఇప్పుడు జరుగుతున్న విషయం అదే అక్కడ ప్రపంచం నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు రెండవ ఆజ్ఞ చూడండి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 నువ్వు అనుకోవచ్చు నేను నేను ఆయన సృష్టిని పూజిస్తలే నిషానిలాగా క్రిస్మస్ పండుగ రోజు మా ఇంటి మీద స్టార్ పెట్టుకున్నా అని నువ్వు అనుకుంటున్నావు సరే అక్కడ పోతే ఇప్పుడు మనం బోధ అంత ఎక్కడికి వెళ్ళిపోతుంది వద్దు ఇప్పుడు క్రిస్మస్ ట్రీలు అవన్నీ బయటకు అవన్నీ ఎన్నిసార్లు నేను మీకు చూపించిన మీరు ఇంటర్నెట్ లో పోయి అవన్నీ ఉన్నాయి క్రిస్మస్ ట్రీ కి ప్రవచనాలు బోధలు ఎన్నో ఉన్నాయి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 ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటారు మనుషులు ఇండలో ఎందుకంటే వాడికి బెజర్ వస్తుంది ప్రతిసారి పోయి పచ్చని చెట్టును కట్ చేసుకొని తీసుకొని పెట్టాలా అది ఎండిపోతే జనవరి ఫస్ట్ తరవాత తీసుకుని పోయి పడేలా రోడ్ మీద ఎందుకో తలనొప్పి ఒకేసారి ప్లాస్టిక్ తెచ్చిపెట్టుకుంటే సంవత్సరం దాన్ని మూటగట్టి అల్మారా పడేస్తా మళ్ళా నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ వస్తే దుమ్ము దులుపుతా మళ్ళా పెట్టుకుంటా అది భవిష్యత్తులో నెరవేరుతుంది అని గ్రంథంలో మనకు చూపించింది ప్రభు ఇర్మియాలో పచ్చని చెట్టు సార్ అదే ప్లాస్టిక్ ట్రీ ఈ యశాలనే మనం చూసినాం ఇర్మియాలో పచ్చది పచ్చని చెట్టు చూపించండు నన్ను ఎట్లా అలంకరిస్తారు అవన్నీ చూపించండి ఇర్మియాలో అట్లనే అలంకరిస్తున్నారు ఈ రోజు మనుషులు ప్రపంచమంతట సరే అది చాలా చెత్తతో కూడినది ఎందుకంటే వాతావరణాన్ని చెడగొట్టేది క్రైస్తవులని నేను మీకెనిసాలో చూపించిన ఈ రోజు ఎన్వైరాన్మెంట్ చెడిపోయిందంటే కేవలం మనమే బాధిలం మనమంటే నువ్వు నేనని కాదు క్రైస్తవ జీవితం ఎక్కువ పెట్రోల్ డీజిల్స్ వాడేది క్రైస్తవ దేశాలే ప్రపంచమంతట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 పెంపొందిస్తుంది క్రైస్తవ జీవితమే సరే నేను ఒక సంఘం గురించి ఎప్పుడు చెప్తాను ఒక పాసా గురించి ఎప్పుడు చెప్తాను ప్రపంచం అంతటా క్రైస్తవ జీవితం అట్లుంది కాబట్టి క్రిస్మస్ ట్రీ ఏ రీతిగా పొల్యూషన్ తయారు చేస్తుంది కూడ మంచి వాక్యం తయారు చేసుకోండి ఆ రోజు మీ చర్చ్ రానియారు క్రిస్మస్ ట్రీ వలన పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అంటే ఎవడన్నా మీ యొక్క వాక్యం వింటాడా ఎవడు వినాడు ఎవరు రానియాడు సరే మనం ఆ రోజు ఎక్కడ గోంగూడదు ఎందుకంటే మనం ఎవరు రానియరు కాదు మనం వాళ్ళకి అనుగుణంగా చెప్పం కూడా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 ఆశ్చర్యపడట ఎంత బాగా చెప్తుంది పాస్టర్ వాక్యం అని వాళ్ళ దేశంలో ఆచారం ఏంటంటే చర్చ అయిపోయినాక పాస్టర్ తలుపు తెర నిలబడతాడు మనుషులందరు బయటకు పోతుంటే వాళ్ళందరికీ కరాచరణ చేస్తారు అంటే ఇస్తాడు సేకండ్ ఇచ్చి మంచిది ఇంటికోండి మంచిగా ఆనందిని పండుకోండి అని చెప్పడం అయితే ఒక ఆదివారం ఆ వాక్యం చెప్పి తలుపు తెర నిలబడితే అందరు పాస్టర్ మీరు ఎంత బాగా చెప్పింది ఈ రోజు వాక్యం అనేసి పాస్టర్ ని ఆ రాత్రి పోయి కళ్ళు మోకాళ్ళు బాగా ఏడ్చినట్ట ప్రవ్వ ఏంటి ప్రవ్వాళ్ళు నన్నుపోతున్నారు బాగా ఏడ్చినాక నెక్స్ట్ ఆదివారం మళ్ళా వాక్యం చెప్పిండట వాళ్ళు కేవలం ఆదివారాల్లో వాక్యాలు చెప్తారు కదా నెక్స్ట్ ఆదివారం ఒక్క వాక్యం చెప్తాడు బైబుల్ అంతా మనం ధ్యానించాం క్రైస్తల గురించి చెప్తున్నా బైబుల్ అంతా ధ్యానించం ఆదివారం పోయినాక వాడు ఒక వాక్యం తీసుకొని దాన్ని విశదీకరించి స్టోరీస్ చెప్పేస్తాడు అది విని హాహాహా దేవ వందననాలైనా ఇంటికి వెళ్ళిపోతారు అది కూడా మర్చిపోతారు అదే మనకి యాకోబో భక్తులు జ్ఞాపకం చేసి మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచనంలో మనుషులు మర్చిపోతారు చిన్న కాలం నుంచి చిన్న వయసు నుంచి వింటున్న వాక్యాలు అన్ని మర్చిపోయారు ప్రతి ఆదివారం వింటున్న వాక్యాలు మర్చిపోతారు ఎందుకంటే ఒక్కొక్కటి నువ్వు శాంపుల్ లాగా తీ ప్రకటిస్తున్నావు వాడు శాంపుల్ లాగానే వింటుండే శాంపుల్ లాగానే పోతుండదు కానీ మనకు ధర్మశాస్త్రం అంతా ముఖ్యమైనది ఏ చర్చలో చెప్తున్నారు ఈ రోజు ప్రపంచం అంతటా చెత్త మీకు ధర్మశాస్త్రం అవసరం లేదు మీకు స్వాతంత్రం వచ్చింది మీకు అవసరం లేదు కానీ ప్రభు చెప్తున్నవన్నీ మీకు అవసరం మనిషి అందుకే మీకదని జ్ఞాపకాల్సిన యుగ సమాప్తిలో అవి అది తిరిగి సిండి బయలుదేరుతుంది జన్లందరూ దానికి ఆకర్షించబడతారు ఎందుకంటే ఇంతకాలం ఎట్లా మర్చింది దీన్ని అని మనుషులు తిరిగి ఆకర్షించబడతారు పైన ఆకాశం గాని క్రింద భూమి అందే గానీ భూమి క్రింద నీళ్ళందే గానీ ఉండు దేని రూపము ఆయనను విగ్రహమును ఆయనను నీవు చేసుకున్నకూడదు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 గొరపిల్ల గాడిద పిల్లల మీద ఎక్కువ నేను గాడిద పిల్లని పెట్టుకుంటా క్రిస్మస్ ఉన్న రోజు చెట్టు కింద ఒక గాడ పిల్లని ఒక గాడిదని పెడతాను అట్లనే ఒక భార్యని పెడతాను ఇవి చూడడానికి బాగుంటాయి చూడడానికి పిల్లలకి బాగుంటాయి పిల్లల్ని ఆకరించుకోవాలంటే ఇవన్నీ చూపిస్తే బాగుంటాయి కదా మంచిగా ఉంటాయి కరెక్టే డ్రామా డ్రామా చేసి చూపించి పిల్లల్ని ఆకరించుకుంటాయి కానీ అసలైన సత్యం నువ్వు చూపిస్తున్నావు పిల్లలకి నీ పిల్లలని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 అబద్ధ బోధ అబద్ధ వాక్యాలైనా అబద్ద మతమైనా దాంట్లో వాళ్ళు రుబ్బుతున్నారు వాళ్ళు దాంట్లో రుబ్బి అదే సత్యం అనుకుంటున్నారు అసలైన సత్యము మనకు బయలుపరచబడింది ఇదే అసలైన సత్యం మొదటి నుంచి ఉన్నది అని తెలిసి కూడా నువ్వు మీ పిల్లల్ని రుబ్బుతలేవు వాడు ప్రార్థన చెయ్యడు వానికి ప్రార్థన రాదు వానికి వాక్యం తెలియదు బైబుల్ ఏం తెలియదు వాళ్ళకంటే పెరుగుతున్నాడు స్కూల్ సంబంధించిన పుస్తకాలు మటుకు గంటలు గంటలు చదివిస్తున్నావు ట్యూషన్లు పెడుతున్నావు ఇంకెక్కడెక్కడో పంపిస్తున్నావు వాడి లోకంలో బాగా అభివృద్ధి చెందాలంటే వాడు ఎక్కువ చదవాలి ఎక్కువ ట్యూషన్లు తీసుకోవాలి ఎక్కడెక్కడో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలి వర్క్ షాప్ అటెండ్ కావాలి ఇదే క్రైస్తవ జీవితం కానీ అసలైన తరబీదు నువ్వు ఇస్తలేవు మనం వాడు ఎట్లా దేవుని చింత నడిపించబడతాడు వాడు ఖచ్చితంగా అనిలాగనే జీవిస్తాడు వాడికి అన్ని చెడు అలవాట్లే ఉంటాయి నువ్వే ఏడుస్తావు ఏం పెంచిన వీని వీని కొరకు నేను ఇంత కష్టపడితే వీడియో జట్లా తయారయ్యి అప్పుడు నువ్వు దుఃఖపడతా ఉంటావు అప్పుడు పాస్టాని పిలిపించి ప్రేయర్ ని చేపిస్తూ ఉంటావు వాడు ప్రేరు రాడు నువ్వే ఉండాల ప్రార్థన ఎందుకంటే నువ్వు కాబట్టి నువ్వే ఉంటావు ప్రేరు అది చివరి కాలంలో జరిగేది కాబట్టి రెండవ ఆగ్య ఏ వస్తువుని కాని ఏ జీవరాశిని గాని నువ్వు విగ్రహంగా చేసుకుని భూమి మీద ఉండే జంతువులే కాని భూమి మీద ఉండే మనుషులనే గాని పాస్టర్ విగ్రహం కావద్దు చర్చి విగ్రహం కావద్దు చర్చిలో ఉన్న వస్తువులు విగ్రహాలు కావద్దు ఈ వాక్యం ప్రకారంగా అదే రీతిగా నీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వాళ్ళు మ్యూజిషియన్స్ కోయర్ విగ్రహాలు కావద్దు పాస్తల్లో ఎవరనే కానీ విగ్రహం కావద్దు ఎందుకంటే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నాకు పాత్రలు గారు అన్నాడు కాబట్టి నాకంటే మీరు ఏది ఎక్కువ ప్రేమించినా అది విగ్రహం కాబట్టి నాకు విరోధం నీళ్ళలో ఉండే ఏ జీవరాశిని మీరు విగ్రహంగా చేసుకున్న కూడదు చేపలే స్టార్ ఫిష్ లేని తిమింగళ్ళనే గాని జల్లీ ఫిష్ గాని ఏదైనా గాని కప్పనే గాని తాబేలే గాని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 యుగ సమాప్తిలో వ్యర్థంగా ఎట్లా మనుషులు దేవుడి నామాన్ని తీసుకుంటాను ఏసుక్రీస్తున బాప ఇస్తారు యేసు అన్నిటికీ మూలం అని చెప్తారు యేసుక్రీస్తు నామన దయ్యాన్ని వెలగొడతారు కాని ఆయన చెప్తున్న మాటలు గైకోనారు ఆయన ఒక ప్రార్థన చేసిండు హవ్వా తండ్రి వీరందరినీ ఈ లోకంలోకి వెళ్లి పోమని నేను ప్రార్థించడం లేదు నుండి కాపడమని ప్రార్థిస్తున్నా అన్నాడు దానికి విరుద్ధంగా ప్రార్థన చేస్తారు క్రైస్తవులు ప్రవ్వ మమ్మల్ని త్వరగా ఈ లోకంలోకి వెళ్ళి తీసుకొని పో ప్రవ్వ ఎత్తపడే సంఘానికి మనం సిద్ధపరచు ప్రవ్వ ఆయన అంటుండు వీరని ఈ లోకంలోకి వెళ్ళి తీసుకొని పోవద్దు అని ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి మీకు ఎన్నిసార్లు చూపించిన వాక్యం ప్రపంచమంతట ప్రతి క్రైస్తవ సంఘము ఒక ర్యాప్చర్ కల్ట్ లాగా తయారైంది మనం ఏ శ్రమ చూడకుండా ఎత్త అమాంతంగా రాకెట్స్ లాగా సాటిలైట్స్ లాగా మన శరీరాలు పైకి ఎంత ప్రార్థన చేస్తుండడు తండ్రి ఈ లోకంలోకి వెళ్లి వీరిని తీసుకొని పోమ్మని నేను ప్రార్థించడం ఈ లోకంలో పెట్టమని ప్రార్థిస్తున్నాడు గొప్ప గొప్ప సేవకుల ప్రార్థన దానికి విరోధంగా ఉంది అక్కడనే అర్థం చేసుకోవాలి దేవుని ఆత్మనా కాదనండి అందు కొరకు దేవుని నీకు నిలబెట్టి వాళ్ళలో ఉన్నది ఏ ఆత్మనో నువ్వు వివేచించకపోతే నీకు ఏం లాభం పరిశుధాత్మ అభిషేకం ఉంది వివేచన చాలా అవసరమైన విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్న సరే ఈ వాక్యాలను ఎవ్వరూ భరించలేడు నేను అందుకే ఇంటర్నెట్ లో పెట్టినప్పుడు చెప్తాను కాశన్ ఈ వాక్యాలు మెయిన్ స్ట్రీం చర్చ్ టాలరేట్ చేయలేదు సంఘాలు వీటిని టాలరేట్ చేయలేవు ఇది కేవలము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 ఈ కుటుంబానికి కారు అనుగ్రహించనుగాక ఏ సుక్రీస్తున్నావునా వీళ్ళింట్లో ఎప్పుడు సమృద్ధిగా ఆహారం గాక అట్ట చేయాలంటే ప్రార్థన ఆయన చెప్తున్నాడు నాకు మనం ప్రార్థిస్తాం ఏమని మా అనుదిన ఆహారము మాకు దైత్యం అనుదిన ఆహారం రేపటి గురించి అనలేరు కదా ప్రతిరోజు ఈ రోజుకి ఆహారం అనుగ్రహించమన్నాడు కానీ రేపటి గురించి ఆలోచించద్దు కానీ ఆయన మనం ఎప్పుడు పిల్లల్ని తిట్టద్దు బ్లెస్సింగ్స్ ఇస్తుండాలా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 విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా యుస్ట్ అబ్జర్వ్ ద శాబత్ అని ఉంది ఇంగ్లీష్ లో అంటే విశాంతి దినాన్ని మనం ఆచరించాలా పరిశుద్ధంగా అంటే సరే విశాంతి దినం అంటే క్రైస్తవులకి సండే ఒకటే కదా లేక సెవెంత్ డే అడ్వెన్స్ వాళ్ళకి ఫ్రైడే ఏదో ఉంటుంది సాటర్డే ఉంటుంది అనుకుంటే సాటర్డే ఉంటుంది కేథలిక్స్ కి ట్యూస్డే ఉంటుంది కొందరికి వెన్స్డే ఉంటది అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గం ఎన్నుకున్నట్టు అది ఉంది బైబుల్ అట్లనే ఎవడి మార్గంలో వాడే పోయిండి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 విశ్రాంతి దినానికి అధిపతి మన ప్రభు కాబట్టి ఆయనలో విశ్రాంతి ఉంది కాబట్టి ఆయనలో ఉండి నువ్వు ప్రారం విశ్రాంతి దినమే అదిని అక్కడ నిన్ను క్రైస్తలు చూడు ఇది దీని ప్రకారంగా మీరు సండే చర్చికి పోతలేరు అంటాడు నువ్వు అనాల మీరే పోతలేరు అని రుజువుపరచ మీరు విశాంతి దిన దేనరు విశాంతి దిన ఆదేశారు మీరు పౌలు జ్ఞాపకం చేసిన కొలేశ్వర రాష్ట్రపత్రికలో దినానికి అధిపతి అయినా కాబట్టి నువ్వు కేవలం విశ్రదితర పరిశుద్ధంగా ఆచరిస్తే అర్థం లేదు అది శారీరకమైంది ప్రభుని ఆరాధిస్తే విశ్రదించడం అర్థం ఉంది లేదు మేము ప్రభుని ఆరాధిస్తాం కేవలం ఆదివారం రోజు మనం ప్రతిరోజు ప్రభుని ఆరాధిస్తాం ప్రతిరోజు మనకి విశ్రదించమే ఈ విషయాలు అర్థం కాదు పావులకు అర్థమైంది శిష్యులకు అర్థమైంది వాళ్ళు అంతా దీర్ఘంగా విశదీకరించారు మళ్ళా కృత నిర్బంధన్ని ధ్యానించారు కానీ వాళ్ళు ధ్యానించారు సరే క్లుప్తంగా ఇది వాక్యాన్ని ముగిస్తున్నాను చూడండి పన్నెండవ వచనం నుంచి ఐదు పన్నెండవ అధ్యాయంలో ఐదవ ఆగ్ఞ నీడ యహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మాచం నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అనేది ఐదవ ఆగ్ఞా ఆరవది పదమూడవ వచనం నరహతే చేయకూడదు ఏడవది పద్నాలుగవ వచనం వ్యభిచరించకూడదు ఎనిమిదవది దొంగిలేకూడదు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 ఎంతగా విశీకరించో చూడండి ఒక్క వచనం కాదు అది ఎన్నో వచన నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాణి బార్యనైనను అతని దాసునైనను అతని దాసిరా దాసినైన అతని యుద్ధ ఎద్దునైన అతని గాడిదైనను నీ పొరుగువాణి దాని దేనినైనను ఆశింపకూడదు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అంటే వాని దగ్గర ఏ వస్తువు కూడా నువ్వు ఆశించద్దు నీ పొరుగు వాని దగ్గర ఏ వస్తువు ఆశించద్దు దాన్ని ఆశిస్తే నువ్వు ఖచ్చితంగా పదాగ్యాన్ని ఉల్లంఘిస్తావు ఇందులో ఏవి ఆశించొద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది సరే ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మొదటి నాలుగు ఆజ్ఞలు మొదటి నాలుగు ఆజ్ఞలు అంటే నీ దేవుడనే హోవాను సేవింపలను రెండవది వేరే విగ్రహం చేసుకునకూడదు మూడవది వ్యర్థంగా ఉచ్చరించకూడదు దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు నాలుగవది విశాంతి దాన్ని పరిశుద్ధంగా ఆచరించాల ఈ నాలుగు మొదటి ఆగ్య ఈ నాలుగు మొదటి ఆగ్ఞకి సంబంధించినయే అంటే మొదటి నాలుగు ఆగ్ఞలు ఒకటే విషయానికి సంబంధించినవి అదేంటి నీ దేవుడైనహోవాను నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకంతోను పూర్ణ బలంతో పూర్ణ శక్తితోను సేవిపవలను అని ఏసు మనకు జ్ఞాపకం చేసింది అన్ని సువార్తలలో ఈ వాక్యం చేస్తాం రెండే ఆజ్ఞలు ఇచ్చింది ఆయన మొదటి ఆజ్ఞంది నీ దేవుడనే విహోవాను పూర్ణ హృదయంతో సేవించాలా రెండవది నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్నాడు కదా కాబట్టి ఐదవ ఆజ్ఞ నుంచి అంటే పన్నెండవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు అంటే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 పొరుగువాని మీదనే దాని తర్వాత దొంగతనము పొరుగువానిదే దోచుకుంటున్నావు దాని తర్వాత సమస్తము పొరుగువానికి సంబంధించింది అందుకే నిన్ను నీ పొరుగువాణిని ప్రేమించుము అని హెచ్చరించి ఎప్పుడైతే నీ పొరుగువాణి ప్రేమిస్తావో ఈ ఆరు ఆజ్ఞలు నువ్వు పాటించిన వాడతావు ప్రేమించినాక నువ్వు వాణ్ణి హత్య చేయం ప్రేమించినాక నువ్వు వానికి అన్యాయం చేయం ప్రేమించాక వాని వస్తువులను నిన్ను దొంగిలించావు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 సడన్ చెప్పుకోవడం స్టార్ట్ చేశారు కయ్యం చెప్పిందా లేదా కయ తమ్ముని మీద సడల్ చెప్తున్నాడు ఇవన్నీ అక్కడ స్టార్ట్ అయినాయి కాబట్టి ఎప్పుడైతే పాపమ్మ ఈ లోకంలోకి వచ్చిందో పొరుగువాణి ప్రేమించడం మర్చిపోయారు మనుషులు దాన్ని స్థిరపరచడం కొరకు తక్కిన ఆరు ఆక్యలు ఇచ్చింది దేవుడు ఆ ఆరు ఆక్యని సంపూర్తి చేస్తూ ప్రభు చెప్పిండు నిన్ను నీ పొరుగువాణిని ప్రేమించుమని నిన్ను నువ్వు ప్రాధాన్యత ఇచ్చుకుంటావో నిన్ను నువ్వు ప్రేమించుకోవాలని వాక్యం చెప్తుంది కదా నిన్ను నువ్వు ప్రేమించాలని చెప్తుంది అంటే నువ్వు చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది నువ్వు చాలా ప్రాముఖ్యమైన వాణి లోకంలో నువ్వు నీవు నువ్వు చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీలో అని దేవుడే చెప్తున్నాడు ఎందుకంటే నిన్ను ఒక పని కొరకు ఏర్పరచుకున్నట్టున్నాడు అందుకు నువ్వు చాలా ఇంపార్టెంట్ నిన్ను నేను ఎంతగా ఇంపార్టెంట్గా ట్రీట్ చేస్తున్నాను నువ్వు కూడా ఇతరులను అందే రీతిగా ట్రీట్ చేయాలా అన్న విషయం చెప్తున్నాడు అట్లా చేస్తే ఈ లోకంలో ఎందుకు వ్యవస్థ రీతిగా లంచగొండితనం ఎందుకుంటే లంచగొండితనంలో నీ పొరుగను ప్రేమిస్తలేవు క్రైస్తవులే ఎక్కువ లంచగొండితనంలో ఉన్నారని నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ప్రపంచమంతట వాళ్లే అరీతి దేవుడు మనకి ఈ వాక్యాన్ని చూపిస్తున్నాడు ఆయన ఆజ్ఞ ఆయన ధర్మశాస్త్రము సంపూర్ణమైనది అన్న విషయాన్ని చేస్తున్నాడు ఇవన్నీ మనుషులు మర్చిపోయారు మలాకి గ్రంథానికి వచ్చినప్పటికీ అది పాతలేమైన కాలం ముగింపు కాని మన కాలాన్ని ముగింకి మనుషులు వీటన్నింటిని మర్చిపోయారు అందుకే మికా దాన్ని జ్ఞాపకం చేస్తున్న నాలుగో అధ్యాయంలో అంత్య దినములలో శివుని నుంచి ధర్మశాస్త్రం బయలుదేరుతుందని ఎందుకు బయలుదేరుతుందంటే మనం వాటి అన్నింటినీ పడ తుడిచివేసేసినాం ధృణీకరించేసినాం నాకు అవసరం లేదు ధర్మశాస్త్రం నాకు స్వాతంత్ర్యం వచ్చేసింది నేను అవన్నీ ఏవి ధనించాను ప్రవర్తన నాకు అవసరం లేదు కీర్తన అవసరం లేదు నాకు ఏ పుస్తకం అవసరం లేదు నేను కేవలము వ్యూహంశు వార్త ఒకటే చదువుతా కేవలం మతేశ్వారత ఒకరే చదువుతా అపోస్ తగ్గడం కూడా ఒకటి చదివాడు అర్థం కాదు ఒకటే అసలే అర్థం కాదు డిక్షనరీస్ పెట్టుకుని కామెంటరీస్ పెట్టుకుని సరైన కూడా వానికి అర్థం కదా ఎందుకంటే వాటన్నిటిని నువ్వు ధృవీకరించినవు ప్రవక్తలను ధృవీకరించినవు అది ప్రవచనం కదా ప్రకటన గ్రంథం నువ్వు ప్రవక్తలను ధృవీకరిస్తే వాటిని ఎట్లా నువ్వు స్వీకరించగలవు అది వాళ్ళకి మరుగు చేయబడింది కానీ దేవుడు మనకి వీటన్నింటిని చూపించుండు మనం వీటిని గ్రహించి మనం ఏం చేయాలా ఇంటికి పోయి నిద్రకోవాలా ఇది తేలికైందే భారం ఆయన కాడి చాలా సులువైందే కానీ మొయ్యాలా మొయ్యాలా ఎందుకు మొయ్యాలా విశ్రాంతి కావాలంటే నువ్వు ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలంటే నువ్వు ఇది మొయ్యాలా తప్పదు ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే నువ్వు ఇది మొయ్యాలా తప్పదు మొత్తవార్త పదమూడు అదిలో మనం చూస్తాం విద్యువాన్ని గురించి ఉపమానం కదా ఎంతమంది వింటూ ఉంటారని ప్రభు హెచ్చరించి ఎంతమంది యుగ సమాప్తిలో వింటా ఈ వాక్యాన్ని కానీ అన్ని మర్చిపోతారని తనకు తమ్ముడు చెప్తున్నాడు యాకో అందరు మర్చిపోతారు క్రైస్తవులు ప్రతి వాక్యాన్ని మర్చిపోతారు అని తన తమ్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు మనం మర్చిపోవడానికి వీల్లేదనేసి మీరు మర్చిపోవద్దు అని హెచ్చరిస్తాడు విత్తువాని గురించి చూపడం అదే కదా కొంతమంది విన్నారు వాక్యం త్రోవ పక్కన సాదృశ్యం వాళ్ళు పక్షులు వచ్చి మరి కొంతమంది రాతి నీలన అంటే ఆ రాయి మీద కొంచెం మట్టి ఉంది దాని మీద పడ్డాయి మొలికెత్తీరు కానీ ఎండ రాగానే ఎండిపోయినాయి అది రెండవ గుంపు వాళ్ళు వింటున్నారు వాక్యం మూడో గుంపు ముళ్ళు తుప్పలలో పడ్డాయి వాళ్ళు ఒక క్రైస్తవ గుంపు ఈ నాలుగు మూడు గుంపులు ఇవి ముళ్ళు తొక్కేసినవి అవి మొలకల్ ఎండిపోయినాయి మూడు క్రైస్తవ గుంపులు తక్కినది నాలుగో గుంపు మంచి గుంపు అది మంచి గుంపు మళ్ళా మూడు గుంపులుగా విభజింపబడతాయి మీరు ఎప్పుడన్నా జీనించండి వాక్యం పద్మూడవ చూడండి ఇటీవయి మంచి నీళ్ళ పడిన మూడు గుంపులుగా మళ్ళా విభజింపబడతాయి ఒక గుంపు నూరంతాలుగా ఫలించడం రెండో గుంపు అరవదంతాలుగా ఫలించడము ఇంకొక గుంపు ముప్పై అంతలు ఫలించడం అవి మూడు గుంపులు అవి కాబట్టి మొదటి మూడు గుంపులు ఆయన వాక్యాన్ని విని తృణీకరించినాయి నాల్గవ గుంపులో కూడా సరే నేను మీ గురించి చెప్తలేదు మీరంతా నాలుగవ గుంపులు ఉంటారు కానీ మీరందరూ నూరు అంతలు ఫలించాలా నూరంతాలు ఫలించాలంటే ఉత్తంగా వినేసి వెళ్ళిపోతే మీరు ఫలించలేదు దీని ప్రకారంగా ప్ర దీన్ని పాటించాలి జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోద్దు ఈ వాక్యాలు నేను కూడా మర్చిపోను మర్చిపోకుండా కొరికే ఇవన్నీ నేను ఇట్లా రాసుకుంటాను ఇట్లా అన్ని ఎందుకు రాసుకుంటా నింత మర్చిపోతాం లేకుంటే ఎందుకంటే మనం మతి మార్పు జీవనం కదా సోమవారం నుంచి శనివారం వరకు ఏమేమో విషయాలు ధ్యానిస్తూ ఉంటాం ఈ లోకంలోని సంబంధ విషయాలు అవన్నీ శతీతమైన విషయాలు ముస్లమ ముచ్చట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటాం మనం ఈ లోకపు న్యూస్ ధ్యానించదని మనం పోయిన వరం మీకు చూపిస్తానే అట్టుపోయిన వారమేమి ఈ లోకంలోని న్యూస్ కి సంబంధించిన ఏవి కూడా మనం ధ్యానించదు వాక్యం కానీ మనం అన్ని పొద్దున్నేస్తే న్యూస్ పేపర్ ధ్యానిస్తాం పొద్దున్న లేస్తే టీవీ చూస్తాము సాయంత్రం నిద్రపోకముందే టీవీ చూస్తుంటాము లోకమంతా అదే కదా న్యూస్ లేకుండా బ్రతకలేదు కాఫీ కప్ న్యూస్ పేపర్ ఉండాలా బైబుల్ అయితే వద్దు బైబుల్ ఒక అధ్యాయం ధ్యానించామంటే పొద్దున్న టైం ఉండదు ఎందుకంటే న్యూస్ పేపర్ మొత్తం తిరిగాలా కదా ఎవరు చేస్తుండే పని నేను అనిల గురించి ఎప్పుడు చెప్పను వాడు ఇంకా ధర్మశాస్త్రాన్ని క్రిందనే ఉన్నాడు వాడు నువ్వు ధర్మశాస్త్రం లోపాలు ఉన్నావు అనుకుంటున్నావు కదా మళ్ళీ నీ జీవితం అట్లుంది నువ్వే వీటిని జ్ఞాపకం చేసుకుంటావు నువ్వే మర్చిపోతున్నావు మళ్ళీ ఎవరి గురించి చెప్పబడుతున్నాయి ఈ ప్రవచనాలు అనుల గురించి చెప్పబడుతున్నాయా క్రైస్తవ సంఘంలో బైబుల్ కాలేజీలో అనిల గురించి చెప్తున్నాయి వాక్యాలన్నీ కానీ ఈ వాక్యాలన్నీ మనకు సంబంధించినాయి గ్రంథ వాగ్దానాలన్నీ నాకు సంబంధించినాయి ఇందులో రాయబడ్డాన్ని నాకు ఇది ఇది పుస్తకం నా హెచ్చరిక ఇది ఒక మాన్యువల్ బైబుల్ అంటే ఒక ఆయన చెప్తున్నాడు ఫుల్ ఫామ్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ అర్థం బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ అర్థం విడిచిపెట్టక ముందు ఇవన్నీ నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవి పాటిస్తే నువ్వు స్థిరంగా ఈ లోకాన్ని విడిచిపెడతావు లేకపోతే శాశ్వతంగా ఇంకొక లేకంలో ఉంటావు అక్కడ ఏడుపు పండ్లు కొరకుట ఉంటాయి ఆ విషయాలు మనం హెచ్చరికలాగా తీసుకొని ఈ వాక్యాలను మర్చిపోకుండా ఒక తరం మర్చిపోతారు ఎందుకంటే మత్స్సు వార్తలు చూపించిన ప్రకారంగా పదమూడు అధ్యాయంలో మూడు క్రైస్తవ గుంపులు విని మర్చిపోతారు వాక్యాలు మనం మర్చిపోవద్దు వాటిని జాగ్రత్తగా పాటించాల వాక్య ప్రకారంగా ప్రవర్తించాలని ఈ విధంగా వాక్యం ఈ వాక్యం ప్రకారంగా ప్రవర్తించాలంటే మీరు దీన్ని అర్థం చేసుకున్నాక దీన్ని చటించాలి అనేట్ల మీరు అర్థం చేసుకున్నప్పుడు మీకు నిశ్చేత వచ్చిందా ఇది కరెక్ట్ ఇది ప్రభు నుంచి వచ్చిన వాక్యం ఇది ఎవడో చెప్పిన వాక్యం కాదు ఇది ప్రభు నుంచి వచ్చిన వాక్యం అని దృఢమైన నిశ్చేత రావాలా అందుబాటుగా నీకు పరిశుధాత్మ అభిషేకం ఇచ్చింది వెరియం లో ఎందుకు గనులు తెశ్రోనికుల కంటే ఎందుకు గనులు వారు వచ్చిన వాడు ఎవడనే గాని చెప్పిన వాక్యము దేవుడి నుంచి వచ్చిందా లేదా ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి వారి వాక్యాన్ని స్వీకరించిన వాళ్ళు వారు చేసినప్పుడు మనం కూడా చేయాలి కదా మనకు అది విధానం దేవుడు వీరు పరిశీలించాలి ఈ వాక్యాలని ఇది ప్రభు నుంచి వచ్చిందా లేదా లేక ఒక మనిషి ఏదో థియాలజీ కాలేజ్లో నేర్చుకొని లేక బైబుల్ కి స్టడీ లేకుండా ఇంకేదో టీవీ ప్రోగ్రామ్ కూర్చొని నేర్చుకొని లేక ఇంకేదో పుస్తకాలు చూసి నేర్చుకొని వాడిని సొంత తలంపులు ఉపయోగించి ప్రకటిస్తుండ ఇది లేక ఆయన ఆత్మావేశం చెప్ప చెప్పబడుతుందా ఇవి వివేచించేది నీ బాధ్యత పైగా అపోస్టుల బోధలో ఒక్క పాస్టర్ ఎక్కడ లేడు ఈ రోజులలో ఉన్నారు ఒకడే పాస్టర్ ప్రతి చర్చికి ఒకడే పాస్టర్ వాడే పాస్టర్ వాడి తమ్ముడే పాస్టర్ లేకునే వాడి బామార్దే పాస్టర్ లేకునే వాడి పిల్లలే పాస్టర్స్ కానీ అపోస్టుల కార్యంలో మూడు మంది పాస్టర్లు ఎవడికి ప్రేరేపణిస్తే వాడు వాక్యం చెప్పాడు తర్వాత ఏ ప్రాంతానికి ఎవరైతే పంపాలనో వాళ్ళు తీర్మనించుకొని మూడు వందల నలభై మంది నుంచి పంపిస్తా పోరు దేశమంతట ప్రపంచమంతట అనే రోజు చిన్న చిన్న అవన్నీ గ్రీస్ దేశం అట్లా ఆ రీతిగా వాళ్ళందరూ పావులు ఒక దిక్కు ఫిలిప్ ఒక దిక్కు ఆంధ్రయ్యిక్కు సీలలో ఒక దిక్కు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అట్లా అరితిగా వాళ్ళు పంపించారు ఒక్కొక్క చర్చకి ఒక్కొక్కడి పంపించారు వాళ్ళ పని చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఇంకొక చర్చి పోతాడు అట్లా వాళ్ళు సేవ చేశారు కానీ ఈ రోజులలో అట్లా లేదు ప్రపంచమంతట వీడే దిష్టి కూర్చుంటాడు వీడేదానికి చక్రవర్తి వీడే రాజు వాడి పిల్లలే అంతే నేను అసూయతను చెప్తలేను ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వాళ్ళు అడ్డగిస్తున్నారు దేవుని ప్రవర్తనను వాళ్ళు అడ్డగిస్తున్నారు ఆ రీతిగా కేవలం వారి ద్వారానే దేవుడు మాట్లాడతాడు అని మనుషుని మభ్యపెట్టున్నారు అది మోసపుచ్చు ఆత్మ సరే చెప్పడం కొంత కష్టం వినడం కూడా కొంత కష్టం కానీ ఇది ఖచ్చితంగా దేవుడి నుంచి వచ్చిందా అనేది గుర్తించేది నీ బాధ్యత ఒకవేళ మీకు ఆ విధంగా ఉంటే దాన్ని స్వీకరిస్తారు లేకుంటే ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తారు సరే అటువంటి నిశ్చేత ఇవ్వాలనేసి మనం ప్రార్థన చేసాం పరిశుద్ధులకు దేవా మీకు వందాలు సయా అనేక పర్యాలు మీరు మాట్లాడుతున్నారు ఎన్నో వాక్యాల చిన్నప్పటి నుంచి ప్రవ్వా కానీ మేము ఎన్నో విషయాలు మర్చిపోయినాం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 మీరే బయల్పరచుకోమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా వారికి ప్రకటించడం మీరే మాకు మార్గం చూపించండి ఇక్కడ వచ్చిన వారిని అందరినీ మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రతి అక్కడి కొరతలు తీర్చండి మీరు రాక వర్షపరచుకుని మీరే మహి పొందమని పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి